కీర్తన నూట యాభై రెండు సర్వసులభుడితడు సర్వేశ్వరుడు గర్వము బాసితేను భాసితేను కానవచ్చునితనీ చింతలెల్లా నుడిగితే శ్రీపతియందే ఉండు మంతనానవుండితేను మరినాతడే పంతపు ఉబ్బు మానితే పరమాత్ముడు తోడవును వింతలుదలచకుంటే విశ్వరూపమే విడకర్మాలు దోసితే విష్ణుని సాన్నిధ్యమబ్బు కడునా వడలో కలడాతడు కుంటే ఉపేంద్రుడు రక్షించు ఒడిబడకుంటేనే పూర్ణభావమలూ ఇతరమెరగకుంటే ఇందిరానాథుడు మెచ్చు సతిబారి బడకుంటే జంట ఊనాథడు హితవులు గోరకుంటే ఎదుట శ్రీపతి నిల్చు జితేంద్రియ వ్రత మందే శ్రీవేంకూ జితేంద్రియ వ్రత మందే శ్రీవేంకటేశుడూ